జ్ఞాననిధి బద్రీనారాయణుడి సన్నిధిలో పూర్ణప్రిజ్ఞల సాధన ఎలా సాగుతోందంటే ప్రతిరోజు సూర్యోదయ కాలంలో హిమన్లా ఉండే అలకనంద జలాల్లో పూర్ణ స్నానం చేసేవారు పూర్ణ స్నానం అంటే ఒకసారి మునగటం కాదు సదాచార స్మృతిలో పేర్కొన్న విధంగా అనేక మంత్రాల్ని పఠిస్తూ అనేక నీటిలో మునిగిలేవాలి చివరిగా పూర్తిగా నీటిలో మునిగి ఉండి మూడు అఘామర్షణ సూక్తం పఠించాలి పూర్తిగా నీటిలో మునిగి ఉండి సూక్తాన్ని పఠించటమంటే సాధారణ మనుషులకు సాధ్యపడే విషయమా శ్వాసను బంధించగలమా పూర్ణపిజ్ఞులు వాయుదేవుడి అవతారం అయి ఉండకపోతే ఇది సాధ్యమా సాధన అక్కడి వరకే పరిమితం కాలేదు పూర్ణస్నానం చేశాక ఆహ్నికం దేవతార్చన ఉంటాయి భోజనం మానేశారు పూర్తిగా నిరాహారులయ్యారు దీనికి తోడు మౌనవ్రతం పాటిస్తున్నారు ప్రవచనాలు నిలిపేశారు ఇలా నిరాహార ఉపవాసంతో కూడిన మౌనాన్ని కాష్ట మౌనం అని శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి ఇన్ని రకాలు ప్రాణుల దేహాలు ఇలా నిరాహార మౌన దశలో ఉండటం అనేది శరీరంలోంచి వాయుదేవుడు వెళ్లిపోయినప్పుడు అంటే కాష్టం మీదకి శరీరం చేరినప్పుడు మాత్రమే కాని ఇదేమిటి నెల రోజుల పాటు చల్లగా మనుషులా ఉండే అలకనంద జలాల్లో తెల్లవారుజామున పూర్ణ స్నానం చేయడం రోజంతా ఉపవాసం ఉండటం మౌన వ్రతం పాటించటం సామాన్య మానవులకు సాధ్యమా వాయుదేవుడి అవతార పురుషులు కనుక పూర్ణప్రజ్ఞల సాధన అలా సాగింది నలభై ఎనిమిది రోజుల కాష్ట మౌనవ్రత సాధన తర్వాత ఒక రాత్రి అకస్మాత్తుగా ఆ మఠంలో పళ్ళు మిరుముట్లు గొలిపే కాంతి ప్రవేశించింది ఆ ఆవరణ ఆ కాంతి పరుచుకుంది శిష్యులందరినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచేస్తూ ఆ కాంతిని చీల్చుకుని ఒక పవిత్రమూర్తి పూర్ణప్రజ్ఞలకు దర్శనమిచ్చింది ఆయనే వ్యాసభగవానుడు శిష్యులకు అర్థమవుతోంది ఏదో దివ్యశక్తి అక్కడికి వచ్చింది కాని వాళ్లకి ఏమీ వినపడటం లేదు ఆ మూర్తిని చూస్తూనే పూర్ణప్రజ్ఞలు నమస్కరించారు వేదవ్యాసులు పూర్ణప్రజ్ఞల్ని ఆశీర్వదించారు పూర్ణప్రజ్ఞ సమయం వచ్చింది నువ్వు చెయ్యాల్సింది చాలా ఉంది ఇక ఉత్తర మా ఆశ్రమానికి విచ్చేనాయన అంటూనే అంతర్ధానమయ్యారు మరుక్షణం ఆ మఠంలో ఆ కాంతి కూడా మాయమైపోయింది వేదవ్యాసుల ఆదేశం మేరకు మధ్వాచార్యులు ఉత్తర బయలుదేరారు వెళ్లబోతూ శిష్యులకు ఒక సందేశం ఇచ్చారు మౌనవ్రతంలో ఉండటం వల్ల శిష్యులకు ఇలా రాశి చూపించారు నేదృశ్యం స్థలమలం సమలగ్నం నా శతీర్థసలి సమం వా నాస్తి విష్ణు సదృశ్యం నను దైవం నాశమక్తి సదృశ్యం హిత రూపం యాతితావతిదైవ వ్యాసరూపమజితం ప్రజదృక్షు అప్రజేది హనవా సహివేద స్వస్తివో స్థితిమయా ఈ బదిరి అంతటి పాపనాశక క్షేత్రం మరొకటి లేదు విష్ణువు వంటి పావనమైన దైవం ఇంకొకరు లేరు మా మాటలంతటి హితవచనం ఇంకొకటి లేరు మేము ఇప్పుడు వ్యాసరూపుడైన భగవంతుని చూడటానికి వెళ్తున్నాం మళ్ళీ ఎప్పటికి తిరిగి వస్తామన్నది ఆయన ఇష్టం మీకు మంగళం అవుగాక శిష్యులంతా అవాక్కయ్యారు గురువులో వ్యాసాశ్రమానికి వెళ్ళటం ఎంత ఆనందం కలిగిస్తోందో తాము గురువును విడిచి ఉండటాన్ని వస్తుందన్న భావం అంతకన్నా ఎక్కువగా వాళ్ళని దుఃఖంలో ముంచేసింది ఆ గురువు పట్ల వాళ్ళకి గల భక్తిభావం అంతటి పరిశుద్ధమైనది పవిత్రమైనది గువుల వెనక ఎవరు వెళ్లారు శిష్యుల కళ్ల్లోంచి బెంగారం కన్నీటి రూపంలో కారుతుండగా పూర్ణపెగ్గలు ఉత్తర బదరీకి ప్రయాణమయ్యారు ఆ శిష్యులలో ఒకరు సత్యతీర్థులు గురువు పాదాల దగ్గర కురిసిన మూడు సార్లు ఐతరయ్య శృతిని విన్న అదృష్టవంతులు ఆయనకి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ గురుభక్తి నిమూడిస్తూ వచ్చింది అందుకే గురు వంట్రిగా ఉత్తర ప్రయాణం కావటాన్ని జీర్ణించుకోలేక ఆయన వెంట తాను నడక సాగించారు ఎత్తుపల్లాలు దొర్లిపడే బండరాళ్లు చలిగాలు మంచు వర్షం ఇలాంటి వాతావరణంలో ఎత్తైన ఆ పర్వత శ్రేణి వాలులో ఆ గురుశిష్యులు సాగిపోతున్నారు ఒకవైపు కొండ చర్యలు జారిపడేలా భయపెడుతున్న పర్వతాలు మరోవైపు పచ్చటి పొలాలతో నిండిన లోయలు వాటిని అలాగే దాటుకుంటే ఎత్తైన మార్గాన్ని సునాయాసంగా ఆరోహిస్తూ లోయలాంటి చోట కిందకి దిగుతూ మళ్లీ ఎక్కుతూ రాళ్ళు రప్పలు పాములు తేళ్లు వంటి విష ప్రాణుల్ని తప్పించుకుంటూ క్లిష్టమైన పాదయాత్ర చేస్తున్నారు గురు శిష్యులు అకస్మాత్తుగా గురువుకి వెనుకగా నడుస్తున్న సత్యతీర్థులకు తల తిరిగినట్లు అనిపించింది చాలా ఎత్తుక నడవటం వల్లనేమో శరీరం ఆయాసపడుతోంది ముందు నడుస్తున్న గురువుని కేకవయసి చెప్పే శక్తి కూడా లేకుండా పోతోంది కానీ ఆయన ఆందోళన తన గురించి కాదు గురువు ఒంటరిగా వెళుతున్నారే ఆయనకి రక్షణగా వెళ్లాల్సిన తాను వెనుకబడిపోతున్నానే అన్నదే అదుర్ద గురువు రక్షణ కోసం దైవ ప్రార్థన చేశారు సూర్యాస్తమయం అవుతోంది సత్యతీర్థులు చేసిన దైవ ప్రార్థన పూర్ణ ప్రజ్ఞల మనసుకు సొక్కింది అప్పటి తన ప్రయాణ వైభవం తెలిపిస్తూ వచ్చిన శిష్యుని కోసం వెనక్కి తిరిగారు చాలా దూరంలో కనిపిస్తున్నారు సత్యతీర్థులు చెయ్యెత్తి వెనక్కి తిరిగి వెళ్ళు అంటూ సైగ ద్వారా ఆదేశించారు పూర్ణ ప్రజ్ఞలు ఆదేశాన్ని శిరసావహించారు అంతే మరుక్షణం సత్యతీర్థుల ప్రయాణ బడులక అంతా మటుమాయమై వీని తిరిగి నిమిషాల్లో ఇతర శిష్య బృందం దగ్గరకు చేరుకున్నారు గురువు అనుగ్రహం ఎంత గొప్పది సత్యతీర్థుల ద్వారా వాయుదేవుడి అవతారమైన గురువుల శక్తి సామర్థ్యాలు వాళ్ళకి అవగతమయ్యాయి మళ్లీ మళ్లీ సత్యతీర్థుల్ని అడిగి చెప్పించుకున్నారు వాళ్ళంతా గురువుల పాదయాత్ర వైభవాన్ని గురువుకు మాత్రం ఆ పర్వత శ్రేణుల్లో ముందుకు సాగుతున్న కొద్దీ మార్గం దుర్గమంగా ఉంది అయినా పూర్ణపల ప్రయాణం ఆగలేదు వారికి అలసట అనిపించలేదు విరామం కోసం ఎక్కడా అభివృద్ధి చేయలేదు ఎలాంటి శీతోష్ణ పవనాలకి ఆయన చెల్లించలేదు ఈ శక్తి ఎవరికి ఉంటుంది మహాభారతంలో ఆ దారి వర్ణాన ఉంది భీమసేనుడు సౌగంధిగా పుష్పాల కోసం వెళ్ళాడు మళ్లీ ఇప్పుడు మధ్వాచార్యులు వెళుతున్నారు అతి సునాయాసంగా ఆ దుర్గమ మార్గంలో పోగలిగిన మహాభారత కాలంలో భీమసేనుడు మళ్ళా ఈ కలియుగంలో మధ్వాచార్యులు శరవేగంతో మధ్వాచార్యులు నడుస్తుంటే దూరంగా హిమాలయ పర్వత శ్రేణి కనిపించింది ఆ పర్వత శ్రేణిలోని భగవంతుడి విభూతి రూపాన్ని చూశారు నమస్కరించారు వ్యాసాశ్రమంలో వ్యాస శిష్యులు పూర్ణప్రజ్ఞులు హిమాలయ ఉత్తర దిశకు చేరారు అక్కడే ఉత్తర బదిరి ఉంది బదరి వృక్షాల మధ్య ఉండటం చేత బదరి అని పిలువబడుతోంది వేద వ్యాసులు ఇక్కడ దర్శనం ఇవ్వటమే విశేషం అందుకే వారిని బాదరాయణులు అంటారు పూర్ణప్రజ్ఞులు వ్యాసాశ్రమంలో ప్రవేశించగానే అక్కడ అంతా పరమయోగులైన ఋషి పుంగవులు స్త్రీ వ్యాసుల సేవ చేస్తున్నారు వారు అపార తేజస్సుతో ప్రకాశిస్తున్న పూర్ణప్రజ్ఞులను చూస్తూనే సంభ్రమంలో మునిగిపోయారు అలా అందరు చూస్తుండగానే పూర్ణప్రజ్ఞులకు అక్కడ బదిరీ వృక్షం కింద వేదికపై ఆశీనులై ఉండి సూర్యక్రాంతితో వెలిగిపోతున్న వేదవ్యాసులు దర్శనమిచ్చారు వ్యాస మహర్షిని చూస్తూనే పూర్ణప్రజ్ఞులు ప్రతినించిపోయారు మనసారా ధ్యానం చేశారు వేదాలను సనాతన ధర్మాన్ని పరిరక్షించిన అవతార పురుషునిగా స్థుపించారు వేద వ్యాసులు వాత్సల్యంతో పూర్ణ పైకి లేపి ఆలింగనం చేస్తున్నారు ఆ ఆలింగనం దృశ్యం శ్రీరామ హనుమంతుల సంగమంలా శ్రీకృష్ణ భీముల సంగమంలా గోచరించింది అక్కడున్న ఋషి ఆ వాత్సల్యం ఆ ఆదరణ చూసి ఈయన వ్యాసుల వారికి తమ పుత్రులైన సుఖమహాముని కంటే ఎక్కువ గోచరిస్తున్నారు సుమా అనుకున్నారు పూర్ణప్రజ్ఞులు సకల శాస్త్ర కోవిదులు ఆయనకు తెలియని శాస్త్రం లేదు అయినా వేదవ్యాసుల్ని గురువుగా స్వీకరించారు వ్యాస మహర్షి కూడా ఆ భక్తి ప్రపత్తుని వినయాన్ని హర్షిస్తూ ఉపదేశం ఇచ్చారు ఆ వ్యాసోపదేశంతో పూర్ణప్రజ్ఞుల జ్ఞాన నిధి మరింత సంపన్నమైంది అందుకే మనకు తెలిసిన విషయమే అయినా మనకన్నా ఉత్తమం వాళ్ళు చెబుతుంటే వినాలి అలా వింటేనే మన జ్ఞానం సుసంపన్నం అవుతుంది నారాయణని ఎదుట నరోత్తముడు కొన్ని రోజుల తర్వాత ఒకసారి వేద వ్యాసుల వారు మధ్వాచార్యులను మరొక చోటుకు తీసుకువెళ్లారు అది నారాయణాశ్రమం అక్కడ శ్రీనారాయణ దివ్య రూప సాక్షాత్కారం జరిగింది ఆహా ఆ రూపాన్ని చూడగానే మత్స్య పూర్ణాది అవతారాల లీలన్నీ పూర్ణప్రిజ్ఞుల కళ్ల ముందు మెదిలాయి వ్యాసమహర్షిని చూసినప్పుడు కలిగిన పులకింత వంటి మహత్తర అనుభూతికి లోనయ్యా ఆహా ఏమి నా భాగ్యం ఒక ప్రక్కన వ్యాసభగవాన్ని ఎదురుగా నారాయణ రూపంలో శ్రీహరిని ఏకకాలంలో దీక్షించగలుగుతున్నాను ఇది కళ నిజమా అనుకుంటూ అపూర్వ ఆనందాతిశయంలో ఓలలాడారు మధ్వాచార్యులు అందుకే ఆయన జీవోత్తములు ఆ ఆనందావేశంలో నారాయణని విలాస్తుతించారు పరమాత్మనే సతతమేక దశరూపిణే శత సహస్రరూపిణే అధికారిణే స్ఫుతమనంతరూపిణే అలా సుచిస్తూ శ్రీనారాయణుల్ని సమీపించారు శ్రీ వ్యాస నారాయణుల ఆలింగనాథులతో ఆసీనులయ్యారు వారిద్దరికీ సాష్టాంగ నమస్కారం చేసి మధ్వాచార్యులు కూడా ఆసీనులయ్యారు అప్పుడే నారాయణుల నుండి ఆదేశాన్ని అందుకున్నారు పూర్ణపజ్ఞులు ఇది రహస్యమైన కార్యం మీ అవతారం యొక్క మహత్తర కార్యం ఇది సజ్జనలకు ముక్తి మార్గం చూపించేలా బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని మీరు ప్రదర్శించాలి శృతి స్మృతుల సత్సిద్ధాంతాలు ఆ మూలకంగా విలుగులోకి రావాలి అది వింటూనే మధులు వినయంగా విన్నవించుకున్నారు మీ ఆదేశాన్ని పాటించాలంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీ విరహాన్ని భరించలేను అది నాకు సాధ్యం కాదు నేనిక్కడ ఉండి మిమ్మల్నిద్దరినీ సేవించి తరించే భాగ్యం కావాలని కోరుకుంటు అయినా నేను వెళ్లి భాష్యం రాస్తే దానిని తెలుసుకునే అర్హత ఎంతమందికి ఉంటుంది అనాథులకు తత్వాన్ని తెలపడం అంటే కుక్కకు హవిస్సు వేసినట్లే కదా శ్రీనారాయణులు మందహాసం చేశారు ఈ కలికాలంలో సజ్జనుల సంఖ్య తగ్గటం నిజమే అయినా జిజ్ఞాసులు లేరనటం సరిగ్గా మీ శాస్త్రవచనాలతో వారిని పవిత్రుల్ని చేయండి బ్రహ్మసూత్రాలకు భాక్ష్యచ్చిన వెంటనే ప్రారంభించండి ఆ పవిత్ర క్షేత్రాన్ని అక్కడ ఆ ఇద్దరు భగవత్ రూపాలని వదిలి వెనక్కి వెళ్ళటం మధ్యలకు ఇష్టం లేదు కానీ ఇది శ్రీనారాయణుడి ఆదేశం ఆ ఆదేశాన్ని మధ్వాచార్యులు శిరసావహించారు మరోసారి సాష్టాంగ నమస్కారం చేసి వేద వయస్సులతో కలిసి వ్యాసాశ్రమానికి చేరుకున్నారు కొన్నాళ్ల పాటు అక్కడే ఉన్నారు వేద వ్యాసుల వారితో అనేక తత్వరహస్యాల గురించి ముచ్చటించారు సందేహ నివృత్తి చేసుకున్నారు సంతృప్తి చెందాక సెలవు తీసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించారు మళ్లీ అదే దుర్గమైన మార్గం రాళ్లు రప్పలు లోయలు ఎత్తులు క్రూరములకాలు విష సర్పాలు అన్ని దాటుకుంటూ కాలు నడకన మళ్లీ అనంత మఠానికి చేరుకున్నారు మధ్వాచార్యులు అక్కడ సత్యతీర్థుల సారథ్యంలో గురువు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న శిష్యులందరిలోనూ ఆయన్ని చూడగానే ఒక్కసారిగా ఉత్సాహం ఉద్వేగం ఉపయోగారు ఆనందోత్సాహాలను లంకన చూసి తిరిగి వచ్చిన హనుమంతుని చూసినప్పటికీ వానరుల ఆనంద హేలతో పోల్చినా శమంతకమణి సాధించి తెచ్చిన కృష్ణుని చూసినప్పుడు యాదవులకు కలిగిన సంతోష తరంగాలతో పోల్చినా సరిపోదు ఎదురు చూస్తున్న గురువు తిరిగి వచ్చారన్న ఆనందానికి అవధులే భిక్ష వైభవం బదరీలో అగ్ని శర్మ మరో ఐదారు బ్రాహ్మణ కుటుంబాలకు మధ్వాచార్యులను భిక్షకు ఆహ్పాదించాలని కోరికగా ఉంది ఉత్తర బదరీకి వెళ్లకు ముందు మధ్వాచార్యులు కాష్టమౌన వృత్తంలో ఉండటం వల్ల సాధ్యపడలేదు ఏమైనా సరే ఇప్పుడు మీరు మా అభ్యర్థన కాదనరాదు దయచేసి మా భిక్షను స్వీకరించండి అంటూ వారు ఒత్తిడి చేశారు మళ్లీ మళ్లీ అర్థించారు వారి అధ్యర్థనలోని పవిత్రత మధ్వాచార్యులను కదివించింది భిక్షకు అంగీకరించారు అయితే మీలో ప్రతి ఒక్కరూ మాకు మా పరివారానికి సరిపడే ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకురండి మేము శ్రీహరికి సమర్పించాక దాన్ని స్వీకరిస్తాం అలాగే ప్రతి ఒక్కరూ మొత్తం బృందానికి సరిపడే ఆహారాన్ని తయారు చేసుకున్నారు అందరూ ఆహారాన్ని అనంత మఠానికి కానీ ఏ ఒక్కరు తెచ్చిందైనా అందరికీ సరిపడేలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ విడివిడిగా మొత్తం బృందానికి కావలసినంత ఆహార పదార్థాలను తీసుకువచ్చామే ఈ పదార్థాలన్నీ ఎలా ఖర్చు అవుతాయి ఈ సందేహం ఆ విప్ల్ని వెంటాడు మధ్వాచార్యులు ఆహార పదార్థాన్ని శ్రీహరికి నివేదించాక శిష్యులకు సరిపడా వేరు చేసి ఇచ్చాక ఒక అద్భుతం జరిగింది మిగిలిన మొత్తం ఆహార పదార్థాలని మధ్వాచార్యులు ఒక్కరే సునాయాసంగా ఆరగించారు ఆహా తెలిసింది భీమసేనుడే వచ్చి ఆరగిస్తున్నాడని అందరికీ అర్థమైపోయింది భీమసేనుడే కాకపోతే శైశవ దశలో ఉలబలి తిని హడాయించుకోగలిగేవారా అత్యుత ప్రేక్షలతో కలిసి భిక్షకు వెళ్లిన చోట భోజనం చేశాక రెండు వందల అరటి ఇప్పుడు ఇలా ఎంత భోజనం ఈ శక్తిని వేదాలు అని ప్రశంసించాయి బ్రహ్మసూత్ర భాష్య రచన శిష్యులందరి సమక్షంలో మధ్వాచార్యులు తమ శిష్యుడైన సత్యతీర్థుల్ని ఆదేశించారు త్యీర్థ లెించండి అంతే అలా ప్రారంభమైన బ్రహ్మసూత్ర భాష్య రచన నిరాటంకంగా గురు శిష్య సమన్వయంతో సాగిపోయింది బ్రహ్మసూత్ర భాష్యం పూర్తయ్యేదాకా గురు శిష్యులకు ప్రథమ ద్వితీయ తృతీయ వగైరా అన్ని ప్రాధాన్యతలు బ్రహ్మసూత్ర రచన మాత్రమే చివరికి బ్రహ్మసూత్ర భాష్య రచన పూర్తయింది అప్పటి ఎంతమంది బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి ఉన్నారో ఈ రచన ఇరవై రెండవది ఇది ఒక్కటి మాత్రమే బ్రహ్మ సూత్రాలకు యదార్థ భాష్యాన్ని అందించిన రచన వేదాంత సాహిత్యానికి బ్రహ్మ ఆది దంపతుల వంటివే సమస్త వేదార్థాలకు నిర్ణయం ఇవే సమస్త శాస్త్రాల సారం ఇవే బ్రహ్మ మొత్తం నాలుగు అధ్యాయాలుగా ఉన్నాయి ప్రతి అధ్యాయానికి నాలుగు పాదాలు మొత్తం సూత్రాలు ఐదు ఎంత చిన్నది ఈ బ్రహ్మ కానీ సమస్త శాస్త్రాల అర్థాలకు ఇది మాత్రమే మార్గదర్శి సకల శాస్త్రార్థమైన మహాభారత సారం మొత్తం చిన్న భగవద్గీతలో ఎమిడిచినట్టే అంతకన్నా చిన్నదైన బ్రహ్మ వేదాలు మొదలైన సకల శాస్త్రాల సారాన్నిచారు వేదవ్యాసులు ఏమిటి ఈ బ్రహ్మసూత్రాల సారాంశం శ్రీహరి అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు సకల దోషరహితుడు అన్నదే సారాంశం ఈ భాష్యం ఏం చెబుతోంది జ్ఞానులైన భక్తులను మోక్షంతో కరుణించటం ఆ కటాక్ష సిద్ధి ప్రతి వాక్యానికి వేదవాక్యాల సంవాదం స్మృతి వాక్యాల వివరణ అత్యంత సముచితమైన యుక్తి వైభవం సామాన్యులకు కూడా అర్థమయ్యే సరళత విధ్వంసాలకు దొరకన గాంభీర్యం ప్రసన్న శైలి సకల లక్షణాలతో కూడుకున్న తత్వజ్ఞాన ఖని దేవశ్రేష్ఠులు సైతం ప్రశంసించే విశిష్టత ఇలాంటి అపూర్వ స్వరూపంతో అంతకు ముందు కాలాల్లో వెలువడిన భాష్యాలకు సమాధానమా ఎన్ని తరాలకైనా ఎలాంటి తత్వ పరిశోధనలకైనా నిలబడగల తతో ఈ కృతి రూపం లేదు సత్య తీర్సులు ఎంత అదృష్టవంతులు అంతటి మహత్కృతిని లక్షించే భాగ్యం ఆయనకే కదా దక్కింది పవిత్ర గంగా తీరంలో విష్ణు దేవాలయం నిర్మించిన పుణ్యం వలన ఆ అదృష్టం వరించింది మధ్వాచార్యులకు వెన్నంటి బదిలీకి వెళ్ళినందుక ఆ సువర్ణావకాశం లభించింది భాష్యం రాయటమే మహా అదృష్టమైతే భాష్యకారులుగా మధ్వాచార్యులు ఎంతటి పుణ్యాత్ములై ఉండాలి అందుకే వారిలో సునాయసంగా సముద్రాన్ని లంఘించి లంకకు చేరిన హనుమంతుడు సౌగంధిక పుష్పాన్ని ద్రౌపది కోసం సాధించి తెచ్చిన భీమసేనుడు కనిపిస్తారు గంగా తీరం నుంచి గోదావరి తీరానికి బ్రహ్మసూత్రాలకి భాష్య రచన పూర్తిగానే మధ్వాచార్యులు అనంత మఠం నుంచి నారాయణునికి నమస్కారం చేసి తిరుగు ప్రయాణం ప్రారంభించారు గంగా నదికి మరో రూపమైన గోదావరి తీరానికి చేరుకున్నారు ఎక్కడి గంగా తీరం ఎక్కడి గోదావరి ఖాలి కాలినడకన అలా మధ్వాచార్యుల భాష రచన జరిగింది గంగా తీరంలో అయినప్పటికీ అది ప్రకాశించింది మాత్రం గోదావరి నది తీరంలోనే అదెలా జరిగిందంటే గోదావరి తీరం పాండిత్యానికి ప్రసిద్ధి చెందింది వేద వేదాంగాలను అధ్యయనం చేసిన విద్వాంసులకు నెలవు గోదావరి తీరం గోదావరి జలాలు ధాన్యం పండించి ప్రజలకు కడుపు నింపుతుంటే ఈ విద్వాంసులు జిజ్ఞాసువులైన ప్రజల మస్తిష్కాలని జ్ఞానబోధతో నింపేవారు అలాంటి పండితులతో నిండిన ఒక విద్వత్ సభ గోదావరి తీరంలో ఉండేది ఆ సభలో ఉద్దండు లేని పండితులు ఉన్నారు దానికి సారథి శోభన భట్టు ఆయనకి చతుర్దశి విద్యల్లోనూ అపారమైన పాండిత్యం ఉంది పూర్ణ ప్రజ్ఞులు ఆ సభకి వెళ్ళడానికి ముందే ఆయన గురించి విస్తృతంగా అక్కడ పండితుల్లో ప్రచారం జరిగింది దాంతో తాము విన్న ప్రజ్ఞా పాఠవాల కారణంగా ఆనంద తీర్థుల పట్ల గౌరవం పండితులు కొంతమంది అయితే అసూన పెంచుకున్న వాళ్ళు మరికొంతమంది ఎలాగైనా సరే ఆనంద తీర్థుల్ని తత్వ చర్చలో గెలవాలని వాళ్లంతా సిద్ధమయ్యారు చర్చ ప్రారంభమైంది చర్చనీయాంశం ఏమిటనేది ఆ పండితుల ఇష్టానికే మధ్వాచార్యులు వదిలేశారు అలా వాళ్ళు తమ తమ ఇచ్చానుసారం తత్వజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు వేయటం వాటికి పూర్ణ ప్రజ్ఞల సమాధానం ఇవ్వటం ఇలా చర్చ సాగుతోంది వాళ్ళు ఏ శాస్త్రం గురించి ఎలాంటి ప్రశ్నలు వేసినా వాటికి వాళ్ళందరినీ దిగ్భ్రమ పరిచేలా మధ్వాచార్యులు ప్రశ్నలు సంధించే వాళ్ళు అనేక ఏ శాస్త్రం మీద ఎలాంటి ప్రశ్నలు ఎన్ని వచ్చినా సమాధానం ఇచ్చేది మాత్రం ఒక్క ఆనంద తీర్చలే చివరికి చర్చ అలా సాగి సాగి అంతకుముందు అనేక సభల్లో జరిగినట్లే ఈ సభలో కూడా పూర్ణప్రజ్ఞుల జ్ఞాన సంపత్తిని పండితులు అంగీకరించక తప్పలేదు ఓడిపోయిన వాళ్లంతా పూర్ణప్రజ్ఞుల్ని సర్వజ్ఞులుగా గుర్తించి గౌరవించారు మీకు మీరే సాటి అంటూ కీర్తించి నమస్కరించారు శోభన భట్టుల శరణాగతి పండిత సభకు హాజరైన శోభన భట్టు ఆ కాలంలో మహాపండితుల కిల్లా దిగ్గజంగా కీర్తించబడుతున్న వ్యక్తి తర్కశశాస్త్రం వేదాలు వేదాంతం మహాభారతం తది ఇతర పురాణాల్లో శాస్త్రాల్లో ఆయనకు ప్రతిభ అసాధారణం అంతటి శోభనభట్టు సైతం మధ్వాచార్యులతో సంవాదంలో పరాజయం పొందారు ఆ పరాజయంతో మధ్వాచార్యునిలో తనను ఉద్ధరించగల గురువుని శోభన గుర్తించారు అంతే ఆ మరుక్షణమే మధ్వాచార్యుల దగ్గర శిష్యరికం స్వీకరించి వారి బ్రహ్మసూత్రాల భాష్య ఉపదేశం పొందటానికి ఆయన ముందుకొచ్చారు ఆయన అభ్యర్థనని మధ్వాచార్యులు ఆమోదించి బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఉపదేశించారు పూర్ణ నోటి నుండి వెలువడిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని నేరుగా అవినతరించిన భాగ్యశాలిగా శోభన ఆనందంతో పరవశించిపోయారు సత్యతీర్థులు బ్రహ్మసూత్ర భాష్యానికి ప్రథమ లేఖకులైతే శోభన భట్టులు ప్రథమ శ్రోతలయ్యారు మధ్వశాస్త్ర వైభవం మధ్వసిద్ధాంతం తామర పుంబులోని మధువు లాంటిది రాజహంసలు ఆ మధువుని పానం చేశాక మరొకరకం పుష్పాల వంక చూస్తాయా శోభన భట్టు మధ్వసిద్ధాంత మాధుర్యాన్ని మానవ జీవితానికి మధ్వ సిద్ధాంత ప్రయోజనాన్ని ఆకలింపజేస్తున్నారు ప్రవశించారు ఈ ఆనందాన్ని జిజ్ఞాసువులైన ప్రజలందరికీ పంచాలనుకున్నారు మధ్వాచార్యుల దగ్గర దీక్ష స్వీకరించి ఆయన ఆదేశం మేరకు మధ్వసిద్ధాంత ప్రచార యాత్ర ప్రారంభించారు శోభన భట్టు మహా విద్వాంసుడు కావటం వల్ల ఎక్కడ విద్వత్ సభలకు వెళ్లినా ఆయనకి ప్రవేశం సులభంగా లభిస్తోంది అలాంటి ప్రతి సభలోనూ ఆయన మధ్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ప్రారంభించారు ఆ సిద్ధాంతాన్ని ఆమోదించలేని వారు వేసే ప్రశ్నలకు ఆయన ఇచ్చే వివరణ ఆకాశ జలపాతంలా ఉండేది సంతృప్తి చెందిన ఆయన బోధనలకు శ్రోతలుగా మారిపోయేవారు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకించే వారికి వారు సమాధానం చెప్పలేనంత క్లిష్ట ప్రశ్నలు వేసి విష్కరింపజేసేవారు నిజానికి మధ్వ సిద్ధాంతం అపరూపమైన దక్షిణావృత శంఖం లాంటిది ఈ శంఖం సున్నపు బట్టి వాడికి దొరికితే సున్నపు పొడి చేయాలని ప్రయత్నిస్తాడు అది పగలకపోతే నిరుపయోగం అనుకుని అవతల పారేస్తాడు అదిగో అలాగే మధ్వసిద్ధాంతం విలువ తెలియని వాళ్ళు నిరర్ధకం అని వదిలేసేవారు కాస్త కూస్తో దక్షిణావృత శంఖం విలువ తెలిసిన దాన్ని డబ్బున్న వాడికి అన్ని సొమ్ము చేసుకుంటాడు అలాగే శోభనభట్టుల ద్వారా మధ్వసిద్ధాంత సారాన్ని గ్రహించిన వాళ్ళు ఉపన్యాసాలు చెప్పి సొమ్ము చేసుకునేవారు వాళ్ళకి లౌకిక ప్రయోజనం సిద్ధించిన పరలోక సిద్ధి లభించదు అదే దక్షిణావృత శంఖం విలువ తెలిసిన ఒక మహారాజు చేతిలో ఆ శంఖం బడితే ఏం చేస్తారు పూజాగ్రహంలో ఉంచుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తద్వారా సకల సంపదలని భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు ఇలా ఆ శంఖం విలువ తెలిసిన వాళ్ళు దాన్ని తమ ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవడానికి ఉపయోగించుకుంటారు ఇటువంటి అనేక ఉపమానాలతో నిండిన భాష చాతుర్యంతో శోభన భట్టులు సిద్ధాంతాలని విద్వాంసులలో ప్రచారం చేస్తూ వచ్చారు మధ్వ భాష్యానికి ప్రథమ శ్రోత ఆయనే ప్రథమ ప్రసారకులు ఆయనే భగవద్ అనుగ్రహానికి ఆయన పాత్రుడయ్యారు మధ్వాచార్యుల ద్వారా సన్యాస దీక్ష స్వీకరించారు మధ్వాచార్యుల చేత పద్మనాభ తీర్థులు అని పిలువబడ్డారు ఆరు రోజు నుంచి ఆయన పేరు పద్మనాభ తీర్థులే తర్వాత కాలంలో ఈయన మధ్వాచార్యుల వారి బ్రహ్మ భాష్యానికి సత్తర్క దీపావళి అనే టీకా సమకూర్చడం ద్వారా ప్రథమ మాధ్వా టీకాకారులుగా ప్రచారంలోకి వచ్చారు